पतिता पावन पतिता पावन सीताराम सीताराम नमस्कारम नमस्कार करमचंद गांधी भारतीय आदरीबड़े गोप समरयोधुडु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 మహాత్మాగాంధీ గారు తన ఆత్మకథకు సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ ధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మాగాంధీగారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం మొదటి కేసు నేను బొంబాయిలో ఒకవంక హిందువులా చదవటం మరొక వంక భోజనం విషయంలో ప్రయోగాలు చేయటం ప్రారంభించాను మిత్రుడు వీరచంద్ గాంధీ నాకు సహకరించాడు మా అన్నగారు నా కోసం కేసులను తీసుకువచ్చేందుకు కృషి చేయసాగారు హిందువులా చదవటం పెద్ద విసుగైన పని సివిల్ ప్రొసీజర్ కోడ్ నాకు నడవలేదు ఎవిడెన్స్ యాక్ట్ విషయం వేరు వీరచంద్ గాంధీ సొలిసిటార్ పరీక్షకు చదువుతూ ఉన్నాడు అతడు బారిస్టర్ వృత్తిని గురించి వకీళ్లను గురించి రకరకాల గాథలు చెబుతూ ఉండేవాడు లా శాస్త్రంలో అగాధమైన జ్ఞానమే ఫిరోజ్ షాగారి యోగ్యతకు నిపుణతకు కారణం ఆయనకు ఎవిడెన్స్ యాక్ట్ పూర్తిగా బట్టి ముప్పై సెక్షన్లోని ప్రతి కేసు ఆయనకు కంఠోపాఠం బదరుద్దీన్ తయాబ్జీ గారి వాదనా పటిమ చూసి జడ్జీలు నివ్వెరపోయేవాళ్లు ఇట్టి అతిరథుల మహారథుల గాథలు విని నా గుండె నీరైపోతూ ఉండేది ఇంకా కొత్త బ్యారిస్టర్లకు ఐదారు మాసాల పాటు పని ఏమీ ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయం అందువల్లనే నేను సొలిసిటర్ జనరల్ కోర్సు చదువుతున్నాను నీవు ఇంకా మూడు నాలుగు మాసాలలో డబ్బు సంపాదించగలిగితే అదృష్టమే అని అన్నాడు నెల ఇంటి ఖర్చు పెరిగిపోతున్నది ఇంటి బయట బ్యారిస్టర్ అని బోర్డు కట్టి ఇంటిలోపల కూర్చొని బ్యారిస్టర్ వృత్తికి కృషి చేయటం నాకు నచ్చలేదు ఈ విధమైన పరిస్థితుల వల్ల గ్రంథపఠనంలో మనస్సు లేనం కాలేదు ఎవిడెన్స్ యాక్ట్ మీద బలవంతాన ఆసక్తి పెంచుకున్నాను మైన్ గారు రచించిన హిందువులను ఉత్సాహంతో చదివాను కానీ కోర్టులో వాదించేందుకు గుండె చాలలేదు ఇక నా కష్టం ఆ దేవుడికే ఎరుక అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలికంటే నా పని కనా కష్టమైపోయింది ఈ సమయంలోనే మమీబాయి అనునామే కేసు ఒకటి తీసుకున్నాను అది స్మాల్ కాజుకు సంబంధించినది మధ్యదళారి కొంత సొమ్ము కమిషన్ ఇమ్మని అడిగాడు నేను పైసా కూడా ఇవ్వనన్నాను ఫలానా పెద్దలాయరు నెలకు మూడు నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనే కమిషన్ సొమ్ము ఇస్తాడు కదా ఆయనతో నాకు పోటీ లేదు నాకు మూడు రూపాయలు చాలు మా నాయన అంతకంటే ఎక్కువ సంపాదించలేదు అది ఇక్ష్వాకుల కాలం బొంబాయిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి ప్రపంచాన్ని అర్ధం చేసుకొని మెలగటం మంచిది కానీ నేను మెత్తబడలేదు అయినా ఆమె కేసు నాకే ఇచ్చింది అది చాలా తేలిక వ్యవహారం ముప్పై రూపాయల ఫీజు తీసుకున్నాను ఒకరోజు కన్నా ఆ కేసుకు ఎక్కువ సమయం పట్టదు స్మాల్ కాజ్ కోర్టులో ఇదే నాకు మొదటి కేసు హరి ఓం అన్నమాట నేను ప్రతివాది పక్షం అందువల్ల వాది తరఫు సాక్షుల్ని క్రాస్ చేయాల్సి వచ్చింది కోర్టులో లేచి నించున్నాను గుండె దడదడలాడింది తల తిరిగిపోయింది కోర్టంతా తిరిగిపోతున్నట్లు అనిపించింది ప్రశ్నలు అడుగుదామంటే నోరు తెరుపుడు పడలేదు జడ్జి ఉంటాడు తోటి ఒకేళ్లకు కూడా నవ్వు వచ్చి ఉంటుంది కానీ నేను ఇదంతా పట్టించుకునే స్థితిలో లేను నేను కుర్చీలో కూర్చుండిపోయాను ఏజెంటుని పిలిచి ఈ కేసును వదిలేస్తున్నాను మరొక పటేలను పెట్టుకోండి నాకు ఇచ్చిన రుసుము ముప్పది రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తాను అని చెప్పి సొమ్ము ఇచ్చివేశాను వాళ్ళు యాభై రూపాయలకు పటేలను కుదుర్చుకున్నారు ఆ కేసు ఆయనకు బహుసులభం నేను గబగబా ఇంటికి వెళ్ళాను ఆ కేసు ఏమైందో నాకు తెలియదు నాకు మాత్రం చాలా సిగ్గు వేసింది ఇక కేసులు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను దక్షిణాఫ్రికా పోనంత వరకు ఆ కేసుల వైపు చూడలేదు ఈ విధమైన నిర్ణయం మంచిది కాదు కానీ ఆ సమయంలో అది మంచిదే అయింది ఓడిపోయేందుకు నాకు ఎవడు కేసులు ఇవ్వడు కదా బొంబాయిలో నా దగ్గరికి మరో కేసు వచ్చింది అయితే అందు కేవలం అర్జీ మాత్రమే వ్రాయాలి పోరు బందరులో అయిన ఒక తురకవాణి భూమిని సంస్థానం జప్తు చేశారు మా తండ్రిగారి గౌరవాన్ని బట్టి అతడు నా సహాయం కోరాడు అతని వాదంలో బలం లేదు అయినా అర్జీ వ్రాసిచ్చేందుకు అంగీకరించాను దానికి అయ్యే ఖర్చు అతడే భరించాడు చిత్తు వ్రాసి మిత్రులకు వినిపించాను బాగున్నదని వాళ్ళంతా అన్నారు దానితో ఇట్టి అర్జీలనైనా వ్రాయగలననే ధైర్యం కలిగింది అది నిజం కూడా డబ్బు పుచ్చుకోకుండా ఈ విధంగా అర్జీలు వ్రాసి పెట్టడానికి సమయం బాగా పట్టేది కానీ బండి సాగాలి కదా అందువల్ల ఉపాధ్యాయ వృత్తి ఏదైనా దొరుకుతుందేమోనని చూశాను నాకు ఇంగ్లీషు భాష వచ్చు అందువల్ల మెట్రికులేషన్ పిల్లలకు ఇంగ్లీషు నేర్పే ఉపాధ్యాయ పదవి లభిస్తే మంచిదని ఇంటి ఖర్చులకు కొంత సరిపోతుందని భావించాను పత్రికలలో ఒక విజ్ఞాపన ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు కావాలి ఒక గంట లో బోధించాలి నెలకు డెబ్బై ఐదు రూపాయలు అని వెలువడింది అది అక్కడి ఒక ప్రసిద్ధ హై స్కూల్ వారి విజ్ఞాపన వారికి అప్లికేషన్ పంపాను వారు వచ్చి కలవమని జాబు రాశారు నేను సంతోషంతో వెళ్ళాను బిఏ పాస్ కాలేదు నీవు మాకు పనికిరావని ఆ స్కూల్ హెడ్ మాస్టారు చెప్పి పంపించి నేను లాటిన్ భాషను ద్వితీయ భాషగా ఇంగ్లాండ్లో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయినాను నిజమే కాని మాకు కావలసింది బిఏ ఆ ఉద్యోగం దొరకలేదు బాధపడ్డాను మా అన్నగారు కూడా చాలా బాధపడ్డారు ఇక బొంబాయిలో ఉండటం అనవసరమని నిర్ణయానికి వచ్చాను నేను రాజకోటలో ఉండటం మంచిది అక్కడ మా అన్నగారు చిన్న వకీలు ఆయన అర్జీలు వ్రాసే పని నాకు అప్పగించగలడు రాజకోటలో సంసారం ఉన్నది బొంబాయిలో సంసారం ఎత్తివేస్తే ఖర్చులు బాగా తగ్గిపోతాయి కాబట్టి బంబాయిలో ఆరు నెలల నివాసానికి స్వస్తి చెప్పాను బంబాయిలో నేను ప్రతిరోజు హైకోర్టుకు వెళుతూ ఉండేవాణ్ణి కానీ అక్కడ నాకేమీ ప్రయోజనం కలగలేదు ఎక్కువ నేర్చుకుందామనే ఆసక్తి కూడా కలగలేదు అక్కడ నడిచే కేసులు అర్థం కాక చాలాసార్లు నిద్ర వచ్చేది నాతో పాటు ఇంకా కొంతమంది నిద్రపోయే వకీళ్లు కూడా ఉన్నందున నేను సిగ్గుపడలేదు తర్వాత హైకోర్టులో కూర్చొని నిద్రపోవటం కూడా దర్జాయే అని భావించి సిగ్గుపడటం పూర్తిగా మానివేశాను నడిచి వెళ్ళటం ఇంటికి నడిచి రావటం అలవాటు చేసుకున్నాను నడిచి వెళ్ళటానికి నలభై ఐదు పట్టేది వచ్చేటప్పుడు అంతే ఎండకు తట్టుకునేవాణ్ణి అందువల్ల ఖర్చు బాగా తగ్గింది నా మిత్రులు చాలామంది జబ్బు పడుతూ ఉండేవారు కానీ నేను మాత్రం జబ్బు పడలేదు డబ్బు రావటం ప్రారంభమైన తరువాత కూడా నేను నడిచే వెళుతూ ఉన్నాను ఆనాటి ఆ అలవాటు యొక్క సత్ఫలితం నేను ఈనాటికి పొందుతున్నాను sitara raghupati raghava rajaram patita pavana sitara raghupati raghava rajaram patita pavana sitara raghupati raghava rajaram pavana sitara